ప్రభుత్ జీవితం మహానందే మహర మహిమానందే మహాచరయే మహాగరే మహాప్రవీతో జీవితం సర్వ శరీర వారో వారో వాడి వాడిపోను వాడి లే కుండ విస్తారైన జనముంద విలే కు విస్తారమ జనముండే దిగుని భయ భక్తి tu me chama und te nele und te vem madou ye na pra ti tu vive som haleluya haleluya aleluia స్తోత్రం ప్రభా పరశుభరా మీకు వదనాలైనా ఇష్రా తండ్రి మీకే స్థితుల స్తోత్రాలైనా ఈ యొక్క గడిచిన కాలం అంతా మాను సురక్షితంగా కాపాడి సజీలెక్కలు నిలబెట్టి నూతన దినంలోనికి నడిపించిన మా దేవ మీకే వదనాలైనా ఈ దినానికి మీ యొక్క నూతనమైన కృపను సహాయ నిమ్మకాలి నడిపించండి తి మార్గం సరళనం చేయండి చేయి ప్రతి పనిలో విజయం అనుగ్రహించండి ఈ రక్షణ ప్రణాళికల్లో మేము అందరం ఉండలా అక్కడ సహాయపడండి మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉంది మమ్మల్ని తయారు జన్మను ప్రార్థిస్తున్నాం మీరు సిద్ధపడలా అనిట్లని సిద్ధపరచాల అక్కడి సేవ మీరు మాకు అనుగ్రహించినయన దాని బట్టి మీకు అన్నారు తండ్రి మీకే స్థైరాలు మీ క్షణం మేము జ్ఞాపకం పరిశీలిలో మీరు ఆ రీతిగా మా కొడుకు మరణించకపోయింటే ఇది మేము తండ్రి పరిలోకానికి సంబంధించిన విషయాలు మేము నేను తెలుసుకోలేకపోయేవాళ్ళం రక్షణ మా గుండక పేరు నశించిపోయే వాళ్ళని ప్రభావం ఎంతగానో పేరు నుంచి మిమ్మల్ని నడిపించే మీకు ఎంతగా మీకే కృతజ్ఞతంగా అయినా మీకే సమస్త ఘనత మహిళ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ఎప్పతీ మీకే స్థితి సదురాలు అయినా అలాగే బోవా ఇప్పుడు కంటే సత్తుకు సంబంధించిన విషయాలు మరికొన్ని మేము ధ్వనించబోతున్నాం మీరే సహక సహ మాకు సహకారం నడిపించమని గడుకొచ్చి అందులో సత్యాన్ని మేము గ్రహించి దాని ప్రకారంగా జీవించాలా అనేట్ల ప్రకటించాలా దాన్ని బట్టి మీకు మిమ్మల్ని మహిమపరచాలా అటువంటి మహిమ పరిచి బలుగా తయారు చేయమని ఏ స్వీకరిస్తున్నామమ్ ప్రార్థిస్తున్నాం తండ్రి మనం కొన్ని వారాల నుంచి యువసేపు సంబంధించిన విషయాలు జానిస్తా ఉన్నాం ముఖ్యంగా ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయం నుంచి అందులో యువసేపు జీవితంలో ఏ రీతిగా మార్పులు చెందినడి ముఖ్యంగా ఫరో కళ దాని భావాన్ని చెప్పినప్పుడు ఏం జరిగిందని అడిగింది సంబంధించిన ఎన్నెన్నో మనం జానించిన ఆశ్చర్చారం ముఖ్యంగా ఆ యువసేపు ఎక్కడ ఉంటే అక్కడ కళలు వచ్చేది మనుషులకి తర్వాత యువసేపుతో ఎవరుంటే వాళ్ళకి కళ వచ్చేది యువసేపు ఆ కళ భావం చెప్పినాక ఆ వ్యక్తి ఎక్కడ పోతే ఆ వ్యక్తితో పాటు ఆ కళలు వేరే వాళ్ళకు కూడా వచ్చేది అది మనం పోని నుంచి కొన్ని వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాం యువసేపుకి తన తండ్రి నుంచి వచ్చింది ఆ యొక్క బహుమానం దేవుడు తన బిడ్డలకి ఈ బహుమానం ఇస్తూనే ఎంతో కాలం నుంచి మనం తీస్తూనే ఉన్నాం పాత నిబంధన కాలం మొదలు కొన్ని కొత్త దేవుడు కళల ద్వారా మాట్లాడుతుండడు ఆయన యొక్క భాష అది ఎక్కువసేపు మనము ఎట్లా ప్రార్థించగలము అది ముఖ్యమైనది ఎందుకంటే ఆయన ఆయనతో సంభాషించాలంటే మనము ప్రార్థనలో సంభాషిస్తాం ఆయన స్వరము వినాలంటే కళల రూపకంగా దర్శనరీతిగా దాని తరువాత వాక్య ఇతరులు వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఇతరులు వాక్యాన్ని విశదీకరిస్తుంటేనే మనం దేవుని స్వరం వినగలం అందుకు వాక్యం వినడం చాలా ఇంపార్టెంట్ క్రైస్త క్రైస్తవ జీవితంలో ఎంతగా ప్రయాసపడు ఎంతకన్నా ప్రార్థించు ఉపాసలు ఏమున్నా గానీ ఏ సూత్రవు యొక్క స్వరం వినాలంటే మటుకు నువ్వు దానికి ప్రాధాన్యత ఇవ్వాలా అందుకు దైవీ ధ్యానం పొద్దున్నేస్తే బైవీ ధ్యానం చేయాలా దాని తర్వాత కనిపెట్టుకోవాలి దర్శనాల కొరకు కంపిస్తాను ప్రభు నాకు దర్శనం ఈ ప్రభుత్వం ప్రార్థించాలి ఇంతకాలం ఎప్పుడు చేయలేదు మనమాట ప్రార్థనలు ప్రభుత్వం మాట్లాడుతారా నాకు కళలు అనుగ్రహించు తవ్వ అని ఇంతకాలం ఎప్పుడు ప్రార్థించేయాలి ఎందుకంటే యోని ప్రవచనం చేస్తాం అంత దిన అందరి మీద మీ వృద్ధులు కళలు కందరు మీ యవనులు మీ యవనులు కళలు కండరు వృద్ధుల దర్శనం చే ఉంటా అనుకుంటాం మీ యవనులు దర్శనాలు చూసేద్దరు వృద్ధులు కలలు కందరు కాబట్టి పాత నిబంధన నుంచి కొత్త నిబంధన కష్టపడికి వారు వేరు వేరు వారు అవుతారు ఏమైనా వృద్ధులు అవుతుంటారు వృద్ధులు ఏమైనా అవుతుంటారు కాబట్టి కళలు వృద్ధులకి కళలు ఏమైనా దర్శనాలు వృద్ధులకి అవ్వడం ఇవన్నీ ఇట్లా రివర్స్ ఆర్డర్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి ఆ యొక్క సత్యాన్ని ప్రభు మనకు ముఖ్యంగా దాన్ని బయలుపరిచేడు కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకుంటాం యువసపు కలిగిన కల కళని ఎట్లా చేయాలనే భావము ఆయనకి దేవుడు ఇచ్చింది బహుమానం తర్వాత పరసుదాత్మ అభిషేకం పొందుకున్న మనము ఆ యొక్క బహుమానం పొందుకోగలం ఎందుకంటే అది యాకోబు నుంచి యోసేపుకు వచ్చింది దాని తర్వాత యాకోబు నుంచి ఈశాక్ వారి గోత్రికలకు వచ్చింది దాని తర్వాత యువసేపు నుంచి బహు ఎంతో జరిగింది అది యవసేపు మన ప్రభుకి నీడ వాడన్న విషయాన్ని మనం ఇన్నిసార్లు గనించినీలో ఇంతకు ముందు కాబట్టి ఆ క్రొత్త నిబంధనకు కూడా యువసేపుకి కళలు రావడం మనం చూస్తున్నాం ఈ యవసేపు ఎవరంటే మరియా భర్త మన ప్రభుకి లోకలో తండ్రి లాగున్నవాడు కాబట్టి ఆ యువసేపు తండ్రి పేరు కూడా యాకోబే ఆశ్చర్యంగా నూతన నిబంధనలు కూడా అది స్టోరీ రిపీట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు యువసేపుకి ప్రధానం చేపడ్డ తన గర్భంలో పడిందో అప్పుడు స్టార్ట్ అయింది యవసేపు జీవితంలో కళ కాబట్టి ఏసీ ప్రభు నీ హృదయంలో ఉంటే నీకు కూడా కళల రూపకంగా మాట్లాడుతుంటాడు దేవుడు ప్రతిసారి కాబట్టి అయితే నేను కొన్ని వారాలకు నుంచి ఈ విషయాన్ని నేను చూపిస్తున్నాను కళలలో ఎట్లా మనం అర్థం చేసుకోవాలన్నాడు కళలో నీ పరిస్థితి ఏది నువ్వు ఎక్కడ ఉండవు ఏ స్థానంలో ఉండవు కళలు అనేది నువ్వు తెలుసుకోకపోతే ఆ కళ నీకు వర్తిస్తుందా లేక వేరే వాళ్ళకు నీకు ఎప్పుడు అట్లా ఎన్నో కళలు మర్చిపోతాం మొన్నటి దినమే నేను చూపించిన దేవుడు ఒక్కసారి రెండు సార్లు మాట్లాడుతుంటారు ఆయన గానీ నరలు దాన్ని గ్రహించలేరని ఆ యోగ గ్రంథం నుంచి గమనించిన ముప్పై మూడవ అధ్యాయం అనుకుంటా కాబట్టి దేవుడు ఒక్కసారి మాట్లాడుతున్నాడు రెండవసారి కూడా మాట్లాడుతున్నాడు అయినా గాని మనుషులు దాన్ని గ్రహించలేకున్నారు ఎందుకు అంటే ఆయన భాష నీకు అర్థం కావట్లేదు నీకు ఈ లోకాడ భాష ఇష్టం అందుకు నువ్వు ఇంటర్నెట్ చూస్తావు టెలివిజన్ చూస్తావు యూట్యూబ్ లో చూస్తూ ఉంటావు ఫేస్బుక్ లు ఈ టెక్నాలజీస్ లో చూస్తూ ఉంటావు దేవుణ్ణి కానీ మనము దేవుని యొక్క భాషని గ్రహించలేకపోతున్నాం ఆయన కలల రూపకంగా దర్శన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ నేను చూపించిన బైబిల్లో దేవుడే మన ప్రభులోకం ఉన్నప్పుడు అనేకమైన విషయాల్లో నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు మీరు సహించలేరు అట్లా అన్నాడు అంటే శిష్యులకు కూడా ఇది బయలుపరచబడలేదు వ్యూహాను సువార్త లాస్ట్ అధ్యాయంకి వచ్చేప్పటికీ అన్నాడు వ్యూహాను భక్తుడే అంటున్నాడు సువార్తికుడు రాస్తున్నప్పుడు ఏసుప్రభు ఎన్నెన్నో మాటలు మాట్లాడింది కాని వాటి ఈ పుస్తకంలో నేను రాయలేకపోతున్నా అంటాడు ఎందుకంటే ఆయన చెప్పినవి రాయాలంటే ఆయన చేసిన అద్భుతాల గురించి రాయాలంటే ఈ లోకంలో ఎన్ని పుస్తకాలు రాసినా సరిపోవంటాడు అంతగా చేసింది ఆయన సేవ ఆయన కాబట్టి బైబిల్లో అన్ని ఉన్నాయనేసి మనం ఒప్పుకోము బైబిల్లో ఏమున్నాయి రక్షణ సందేశం ఉండి పరశురాత్మ అభిషేకం గురించి మాట్లాడుతున్నాడు ఆయన అక్కడ ఏంటి ఉందో చెప్తున్నాడు అంటే అవి కొన్ని విధానాలు నేర్పుతా కానీ బైబుల్ వాక్యం పాటించిన మనము మరీ ముందుకు పోవడం అనేది మనం నేర్చుకోవాలి ఎందుకంటే అబ్రాహ్మకి ఎక్కడుండే బైబుల్ నోవాకి ఎక్కడుండే బైబుల్ యాకు ఎక్కడుండే యోహిత్కి ఎక్కడుండే బైబుల్ విశాంతలకి బైద్య లేదు కదా ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఐగుప్తులు వారు జీవించినప్పుడు పన్నెండు పన్నెండు మంది దగ్గర దగ్గర ఆరు లక్షల మంది అయినట్లు మనం చూస్తాం ఈ చరిత్రలో పన్నెండు మంది పిల్లలు ఆరు లక్షల మంది నాలుగు వందల పాఠశాల జరిగిందంటే అసాధ్యమైనట్టు అటు మనం ఉంటాం కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ కళాభావాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేది యువసత్ నుంచి నేర్చుకుంటున్నాం పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఫారూక్ వచ్చిన కలలో మొత్తం మన ఆదికాండము నలభై ఒకటో అధ్యయనం చూస్తా ఉన్నాం ఆ కళా ఆ ముందు మంచి బలంగా ఉన్న ఆ యొక్క ఆవులొచ్చి జమ్ములో వేయడం వేయడం చూస్తా తర్వాత తర్వాత మరి ఏడు బక్క చిక్కిన ఆవులొచ్చి ఈ మంచి బలంగా పుష్టిగా ఉన్న ఆవులని మింగివేయడం అదే రీతిగా బలంగా పుష్టిగా ఉన్న వెన్నులు రావడము మరి బలహీనమైన పీల వాటిని మింగివేయడం అవి వ్యవసాయ బాగా అవి ఏడు ఆవులు ఏడు తరాలు లేక ఏడు సంవత్సరాలు ఏడు పీల వెన్నెలు ఏడు బలిష్టం అనేది సంవత్సరాలు అంటే పద్నాలుగు సంవత్సరాలు సో ఫోర్టీన్త్ ఇయర్ ఈజిప్ట్ మొత్తం నాశనం అయిపోతుంది అన్న కళాభావము ఆయనకు అర్థమైంది అదే రీతిగా ఆ భక్షకారకుని కళ ఊరికి అర్థమవుతుంది పానదాయకుని కళ కూడా నేను చెప్పాడు ఏంటంటే రక్షింపబడ్డ మనము ఈ కళలని నేర్చుకోకపోతే సంఘంలో మనుషులకి మనం క్షేమ క్షేమాపేక్ష ఎం కానీ క్షేమాభివృద్ధి కలగజేయడం మెయిన్ సేవకుల గుణగణం ఏంటంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడం పర్శుధాత్మ అనుగ్రహించబడింది కూడా అందుకోరికే అని పౌరులు జ్ఞాపకం జరుగుతూ ఉంటాడు హోలీ స్పిరిట్ అభిషేకం ఎందుకు ఇచ్చిందంటే సంఘ క్షేమం కొరకు యాబో వాటిని చూపించడం కొరకు ఎట్లా ఉపద్రవాన్ని ఎట్లా ఆ యొక్క శ్రమలను తప్పించుకోవాలా అన్న మార్గం చూపించడం కోరుకు ఈ కళల భావం కూడా అంటే రాబో శ్రమ ఏదైతే ఉండదు ఏదో తప్పించుకోవాలని హెచ్చరించడానికి కొరకు కళలు ఇస్తా ఉంటాడు కాబట్టి ఆ ఎందుకు ఆ కళాభావం అర్థం చెప్పేటట్లు దేవుడు అవకాశం ఇచ్చింది ఆ గుర్తులో నేను విధానంగా యోసపుతో పాటు ఎవరు ఉంటే ఆ జైల్లో వాళ్ళందరూ కళలు వచ్చినాయి ఆ కళాభావం చెప్పినాక భక్ష్యకారకుడు వృద్ధి చేయబడ్డాడు కానీ పానదాయకుడు ఫర్దర్ ప్రతిరోజు ఫరోకి ద్రాక్షరత్సాన్ని కప్పులో బోధిస్తూ ఉన్నాడు అది రక్షణ సందేశం యొక్క సేవకుని గుణగణం అనేది మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం పానదాయకుని గుణగణం ఏంటంటే ఇతరులకు మనము ఏసు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేయడం ఆయన రక్తంలోనికి తీసుకొని రావడం అది మనం నుంచి నేర్చుకుంటాం అయితే ఎక్కడైతే పానదాయకుడికి అంతవరకు రాలే కళలు కానీ ఎప్పుడైతే చరసలో ఏతో పాటు ఉన్నాడో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకైనా దాని తర్వాత పానదాయకుడు ఫరు దగ్గర పోయి ఆయనకి పాత్రను అప్పగించండు పాత్రను అప్పగించినప్పుడు ఫరు ఆ పాత్ర నుండి తాగినప్పుడు పానదాయకుల ద్వారా ఫరుకే ఆ కళ భావం వస్తుంది దేవుని ఈ విధానం ఏంటంటే ఏసుప్రభు నుంచి మనం నేర్చుకున్న విషయం అదే యేసుప్రభు కన్యామర్య గర్భంలోకి వచ్చినాక యోసేపుకి కళలు స్టార్ట్ అయినాయి అంతవరకు లేవు యోసేపుకి కళలు మూడు సార్లు దేవతలతో కళలు వచ్చి మాట్లాడాలని ఐగుతుకు వెళ్ళిపో ఈ భార్యని పరిత్యకు ఆయన స్వీకరించు ఆయన పరిశుధాత్మల్నే గర్వం పొందింది అని చెప్పడం దాని తర్వాత పిల్లవాడు పెట్టినప్పుడు పిల్లవాడిని తీసుకొని ఐగుతుకు వెళ్ళిపోయింది పిల్లవాడిని సంహరించడం కోరుకున్నాడు శత్రువు అని దాని తిరిగి నేను చెప్పేంత తిరిగి రావద్దు చూడండి ఆశ్చర్యం ఒకవేళ యోసేపు కళలు చూడడం మానిండి అనుకో ఐగుతులే ఉండిపోయేవాడు ఈ రోజు క్రైస్తవ జీవితంలో చాలా మంది ఎందుకు ప్రాస్పర్గా వెళ్ళకపోతున్నారు ముందుకు వెళ్ళకపోతున్నారు అంటే ఈ కళని చూడడము దేవుని నుంచి స్వరం వినడము మర్చిపోయారు మెకానికల్ లైఫ్ సెక్యులర్ లైఫ్ లో ఆలోచించి లాజిక్స్ స్ట్రాటజీస్ ప్లానింగ్ అనుకుంటే వాళ్ళ టైం అంటే అక్కడ వేస్ట్ చేసేసారు కానీ దేవుని యొక్క కళ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే భవిష్యత్తు కలిగిన కళ ఏంటి సారీ ఫరూకు కలిగిన కళ అర్థం ఏంటంటే ఐగుప్ త్వరలో నాశనం కాబోతుంది ఫోర్టీన్త్ ఇయర్ ఎండిలో నాశనం అయిపోతుంది మొత్తం డ్రై అయిపోతుంది మనుషులు నివసించలేని రీతిగా అది మొత్తం కాబోతుంది పశువులు కూడా ఉండవు ఆ యువసేపుకి ఆ కళాభావం చెప్పే అవకాశం దేవడానికి గురించింది ఎందుకు అంటే ఐవత్తు నశించిపోకుండా కొరకు అది నాకు ఈ కళాభావము ఐ యువసేపు చెప్పే విధానాన్ని బట్టి నాకు ఎప్పుడూ అర్థమైంది నీ కళలో నీ పరిస్థితి ఏంటి నీకు వచ్చిన నీకు అనేకమైన కళలు వస్తా ఉంటాయి ఆ కళలో నీ పరిస్థితి ఏంది అనేది ను జ్ఞాపకం తీసుకోవాలా ఎక్కడి నుంచి నువ్వు కళగంటున్నావు కళ లోపల అనేక పర్యాలను నీకు ఇది చేయబడుతూ ఉంటుంది కళలో నువ్వు కాన్షియస్ ఉంటావు అది కేవలం రక్షణ పొందిన వారికి తెలుసు వేరే వారికి రాదు కాన్షియస్నెస్ నువ్వు కళలు ఉంటారు ఇది కదా అని నీకు తెలుసు కళలో కూడా అంటే నువ్వు ఏ స్టేట్ లో అది జ్ఞాపకం చేయబడుతుంది అన్నట్టు అంటే ఏ పొజిషన్లో ఉన్నావు ఏ ప్లేస్లో ఉన్నావు అనేది కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి కొన్ని కళలు ప్రకృతి సహజంగా ఉండే కళలు ఉంటాయి కొన్ని స్పిరిచువల్గా ఉండే కళలు ఉంటాయి అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కళ దైవికమైన కాదా అనేది గ్రహించాలా పాయింట్ అది నేను రేపటి మరీ డీటెయిల్గా కొన్ని శరీరం ద్వారా కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడంటే ఇది నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను నా లైఫ్లో ఎక్కడైనా కొత్త స్థలానికి పోయినప్పుడు కొత్త హోటల్కి పోయినప్పుడు అక్కడ ఆఫీస్ వాళ్ళు బుక్ చేస్తారు హోటల్ ఆ హోటల్లో ఆ రాత్రి అక్కడ పండుకుంటాం అయితే ఆ రాత్రి పండుకున్నప్పుడు వింతరకమైన కళలు వస్తూ ఉంటాయి యాక్చువల్గా అవి నా కళలు కావు నాకు తెలుసు వింత రకం ఉంటాయి ఎందుకు వస్తాయి అంటే ఆ లాస్ట్ బిఫోర్ నేను ఆ హోటల్ రాకముందు అంతకుముందు ఎవరో వ్యక్తులు ఉన్నారు వారు వదిలేసిన ఆ యొక్క ఏమంటాం ఇఫెక్ట్స్ అంటాం వాటిని ఆ ఎఫర్ట్స్ అక్కడ డీమన్ స్పిరిట్స్ ఉంటాయి వాళ్ళ డీమన్ స్పిరిట్స్ అక్కడ తిరుగుతూ ఉంటాయి వాళ్ళక్కడ ఏమేమి చేసిన రో త్రాగినో చెడు పండ్లు ఏం చేసిన అవన్నీ అక్కడ ఉంటాయి ఆ చెడు పనులు చేసిన ఆ యొక్క నీకు కళ ఇస్తా ఉంటాయి దాని అర్చన ఏంటంటే నువ్వు రక్షణ కాబట్టి నీకు తెలుసు ఆ కాన్షియస్ గా కళలో ఆ కళలో ఏదో పాపం జరుగుతున్నట్లు నీకు ఏదో కళ కానీ నువ్వు అందులో పాల్గొనవు ఎందుకంటే అది కాదు వీటికి సంబంధించిన మరి డీటెయిల్ గా నేను రేపజన మీకు చూపిస్తాను గానీ ఇది శరీరంలోకి వెళ్ళి వస్తున్న కళ ఇది ఇది ఆత్మకు సంబంధించిన కళ కానే కాదు కదుకి ఏది ఆత్మీయమైన కళ ఏది శరీరమైన కళ అనేది మనం అర్థం చేసుకోలే అందులో రకరకాల స్థితుల నుంచి వచ్చే కళలు ఉంటాయి అది నేను రేపజన కంక్లూడింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను మనం అనుకున్నాం ఈ వారంలో ఈ డ్రీమ్స్ కి సంబంధించి యూస్సేపు సంబంధించిన విషయాలు ముగించుకుంటే అటు వచ్చే వారి మీద న్యూ టాపిక్ తీసుకోవచ్చు ఇచ్చినట్టు కాబట్టి హలో అలా వచ్చేసా నేను జరగకుండా పేరులో ఉన్నా నువ్వు వచ్చేసి ఎక్కడే ఉన్నా బిల్డింగ్ దగ్గర వచ్చేసే కాల్లో ఉన్నా కళలో ఎక్కడ ఉండవు అనేది అర్థం చేసుకోవాలా అది మీకు రాబో ఒక బాధ్యతను అప్పగేస్తున్నా దేవుడు అనేది కూడా గ్రహించాలా ఎందుకంటే నా జ్ఞాపకం ఉన్న కాడికి లాక్డౌన్ లో నాకు ఒక కళ వచ్చింది బహుభయంకరంగా ఉండే కళ నేను చెప్పిన కూడా చాలా మంది ఆ గురించి నేను ఒక బిల్డింగ్ మీద ఉన్నాను ఆ ఇంటి మీద బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం నెయిన్ మా మిస్సెస్ ఇంకా ఓపెన్ టెరెస్ మీద బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం చపాతీస్ అయితే ఒక పెద్ద చెట్టు ఆకాశం అంతు చెట్టు ఆ చెట్టు నా కండ్ల ముందు వ్రేళ్ల నుంచి పెరిగింపబడి కింద ఆ కళలో సో నేను ఇప్పుడు ఈ డ్రీమ్ ఎట్లా చేసుకున్నానంటే అక్కడ ఆ చెట్టు కింద పడిపోయింది అయితే దాని కింద ఎన్నో ఇంట్లు కూలిపోతున్నాయని నేను అనుకుంటున్నా ఆ కళలో అయితే ఇమ్మీడియట్లీ నేను చేసిన ఆ కళలో ఆ బిల్డింగ్ దిగిపోయినా కిందికి దిగొచ్చి నా ముందు బిల్డింగ్ ముందు పడుతుందా ఆ చెట్టు పడుతు అట్లా బ్యాక్ సైడ్ లో పడుతూ ఎన్నో ఇళ్ల మీద నేను కొన్ని ఎంత మంది దీని కింద క్రష్ అయిపోతారు అని నేను కళలో అనుకుంటున్నా అంటే నాకు అప్పటి కింది ఆ కాన్షియస్నెస్ అయితే నా పొజిషన్ ఏంటంటే నేను ఆ చెట్టుకి దూరంలో ఉన్నాను నేను చూస్తాను చెట్టుని కానీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వాళ్ళు చూస్తే చెట్టుని అంటే వాళ్ళకు వర్తించదు అన్నట్టు ఆ కళ ఆ స్థితి అన్నట్టు ఆ పొజిషన్ అండ్ నాకు ఒకరికి కనిపిస్తుంది అయ్యో అయ్యో అనేసి నేను పరిగెత్తుకున్నాను కిందికి మెట్ల ఢిల్లీ పరిగెత్తి ఫస్ట్ నేను ఏం చేసిన పని ఏంటంటే మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి ఆ మున్సిపాలిటీ వాళ్ళని అందరికి తీసుకొని వస్తున్నా ఎందుకంటే వాళ్ళే అవన్నీ కట్ చేసి చెట్టు కొమ్మలన్నీ తీసి సెపరేట్ చేసి అంత నార్మల్సి తీసుకొని రావడం అయితే వాళ్ళందరూ వచ్చినారు వాళ్ళందరినీ తీసుకుని వస్తున్న అంటే నా రోల్ అక్కడ కళలో చూడండి ఆ చెట్టు కింద ఎంతమంది పడి చనిపోతుండ్రో వాళ్ళని కాపాడదాము అన్న బాధ్యతతో మున్సిపాలిటీ వాళ్ళందరినీ తీసుకొని పోతున్న కళలో ఆశ్చర్యంగా పొయ్యి చూస్తే చెట్టు కింద కాపాడుకొచ్చేసారు మున్సిపాలిటీ వాళ్ళందరూ చెట్టు కింద చూస్తే ఒక్క కూడా చనిపోలే ఒక్క ఇల్లు కూడా కొలాబ్స్ కాలే ఇప్పుడు నాకు ఈ నిన్న దినం నా అర్థమైంది ఎందుకంటే ఎన్నో నెలల క్రితం చూసిన కళ ఎక్కడో గృహదానికి చేయడం అంటే మనుషులకి జీవనాధారం ఇచ్చేది అది దాని మీద ఆధారపడే వాళ్ళు ఎంతో మంది దాని క్రింద ఆశ్రయం తీసుకునే వాళ్ళు ఎంతో అంటే చెట్టు అనేది ఒక ఆశయానికి సాధ్యం ఉంది దాని క్రింద ఎంతో జీవిస్తా ఉన్నారు కాబట్టి అది వాళ్ళ మీద పడితే వాళ్ళ జీవనం పోతుంది కాబట్టి దేవుడు దాని ఇంటర్ప్రిటేషన్ నాకు అర్థం ఏంటంటే జోసేపు నుంచి నేర్చుకున్న విషయం ఇది అది కూడా ఆ బాధిక్కిన ఆవులు చెప్పి అట్లనే తీల బిన్నెలు కూడా మంచి బలిష్టమైన బిన్నెలు తినేస్తున్నాయి దాని అర్థం ఏంటంటే నువ్వు స్టెప్ తీసుకోకపోతే అట్లానే జరుగుతుంది నిజంగా నీ పంట అంతా తినవేయబడుతుంది దాని తర్వాత నీకు బహు భయంకరమైన కరువు ఏడు సంవత్సరాల కరువు అంటే ఎంతమంది చనిపోతారు యాక్చువల్గా వాటర్ ఉండదు ఆహారం ఉండదు మళ్ళీ ఎట్లా బ్రతుకుతారు మనుషులు మనుషులు అంతా చచ్చిపోయిన జీవితం అక్కడ కాబట్టి ఆ కళలో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే భవిష్యత్తులో చెట్టు పడబోతుంది మీకు దేవుడు నువ్వు నువ్వు ఒక స్టెప్ తీసుకుంటే చెట్టు పడదు నువ్వు స్టెప్పు తీసుకోకపోతే ఖచ్చితంగా చెట్టు పడిపోతుంది ఆ ప్రిన్సిపల్ నాకు నేర్పించింది దేవుడు ఇప్పుడు నిన్న సాయంత్రం నాకు ఇది రివీల్ అయింది కాబట్టి మనకు వచ్చే ఈ విషయాన్ని బాగా జాగ్రత్తగా పరిశీలించాలి నువ్వు ఏ స్టేట్లో ఉన్నావు కల లోపల నీ పొజిషన్ ఏముండ సూపర్ న్యాచురల్ దేవుడు నీకు బయలుపరిచిన విషయం అన్నట్టు కాబట్టి నువ్వు ఏ స్టేట్ లో ఉన్నావు నువ్వు ప్రకృతి సహజంగా ఉన్నావా స్పిరిచువల్ లేయర్లు ఉన్నావా నాకైతే స్పిరిచువల్ లేర్ల జ్ఞాపకం చేయబడుతుంది నువ్వు ఒక స్టెప్ ముందుకు తీసుకొని పోకపోతే ఆ చెట్టు ఖచ్చితంగా కూలిపోతుంది ఎన్నో సంవత్సరాల చెట్టు అది కాబట్టి ఆ ఆ చెట్టు కావచ్చు అదొక వ్యవస్థ కావచ్చు ఒక సంస్థ కావచ్చు ఒక సంఘం కావచ్చు దాని కింద జీవిస్తున్నారు వారి జీవనాలు నాశనం కాకుండా ఉండాలంటే ఈ బాధ్యత ఏంటంటే దాని భావాన్ని చెప్పాలా చెప్పడమే కాదు ముందుకు తీసుకొని పోవాలా కాబట్టి ప్రతి కళలో అటువంటి భావాన్ని ఎవరు మనకు ఉంటాడు తర్వాత అది నీ కళన వేరే వాళ్ళ కళన మనం అనేక పర్యాలు చెప్తా ఉంటాం విలేజెస్ కి కూడా మినిస్ట్రీలు కూడా ఎవరైనా ఇంట్లో పండుకున్నప్పుడు అక్కడ ఒక కళ వస్తే ఆ కళ నీగా లేక ఆ ఇంటి వ్యక్తులగా ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్ ఆ వ్యక్తుల ఎక్స్పీరియన్సెస్ అక్కడ ఒక ఇమేజ్ లాగా క్రియేట్ అవుతాయి డీమండ్స్ ఉంటాయి అని మీకు చెప్పిస్తాం కాబట్టి డీమండ్స్ అవి మనకి క్రియేట్ చేయని ప్రయత్నిస్తూ కాబట్టి ఆ డ్రీమ్స్ మనయా కావా అనేది గ్రహించాలంటే ఖచ్చితంగా మీకు రక్షణ అనుభవం ఉండాలా రక్షణ అనుభవం లేకపోవడం అనేక మంది ఆ డ్రీమ్స్ కి బా బావి అయిపోతున్నారు అటువంటిది రాంగ్ డ్రీమ్స్ అన్నట్టు అవి డ్రీమ్ ఫ్లష్ డ్రీమ్స్ అంటమాట శరీరమైన కళలు అంటాం వాటిని కాబట్టి వాటిని నువ్వు ఛేదించుకొని కంపల్సరీ మీకు నూతన జన్మ అనుగ్రహం అవసరము పరశుధాత్మ అభిషేకం కంపల్సరీ అవసరం ఇది టూ లేయర్స్ అంటాం ఒకడు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని అని ఎందుకు అంటాడు వ్యూహాను భక్తి మన యూహాను సువార్తలు మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని పర్లపరాజ్యంలో ప్రవేశించాడు పర్లోపరాజ్యంలో చూడడు అంటాడు నీతి మూలంగా జన్మించడం ఏంటి ఆత్మ మూలంగా జన్మించడం ఏంటి మీరు అన్నప్పుడు వాక్యానికి సాదృశ్యం దేవుని యొక్క పరిశుధాత్మ అభిషేకానికి సాదృశ్యం కాబట్టి రక్షణ అనుభవం పొందిన వారందరూ ఆత్మ మూలం కూడా జన్మించాలన్న వాక్యం చెప్తుంది అది గ్రాడ్యుయేటింగ్ స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ కానీ మన చర్చ సిస్టమ్ లో చర్చ నీతి మూలంగా జన్మించే అంటారు ఆటోమేటిక్ గా అభిషేకం వచ్చింది అంటారు అది రాంగ్ టీచింగ్ అని మనం చూపిస్తాం బైబిల్లో హరితిగా అయితే రోమ్ రాష్ట్రపతిగా ఎన్ని ఎందుకు క్లియర్గా చెప్తారు పౌరు పరశుద్ధాత్మ అడుగు ప్రతివానికి పరశుద్ధాత్మాలు వరాన్ని ఇస్తాడు అడగకపోతే అట్లా మెయిన్ లైన్ చర్చస్ మనుషులని మొదలుపెట్టింది పరశుద్ధాత్మ అభిషేకం పొందనీయకుండా ఒకటే లెవెల్లో వాళ్ళని కన్ఫాన్ చేసింది ఇది నేను అనుకుంటున్న దృష్టి నుంచి కలిగిన మోసమే ఎందుకంటే వాడు మొదటి నుంచి చర్చిని మోసగిస్తూనే ఉన్నాడు చర్చికి బహు భయంకరమైన పవర్ ఇచ్చిండ్రు దేవుడు ఊహించడానికి పవర్ ఇచ్చిండు కానీ పవర్ని వాడుకునే కొన్ని చర్చి మెంబర్స్ కొట్టుకునేటట్లు తన్నుకునేటట్లు తిట్టుకునేటట్లు విభేదాలు క్రియేట్ చేసింది డినామినేషన్స్ క్రియేట్ చేసింది వాడు ఎందుకు అంటే వీళ్ళు కొట్టుకుంటూ టైం అంతా వేస్ట్ అయితే ముస్తోళ్ళైతే చచ్చిపోతారు వాడి పని వాడు కొనసాగించుకుంటా ఉంటాడు ఆ పవర్ని గుర్తించనియకుండా వాడు ఇంతకాలం మోసలించింది కానీ ఇప్పుడు ప్రభు ఆయన కృప వలన మనకి ఇటన్నిటిని బయలుపరిచింది కాబట్టి వాడి మీద మనకు ఆల్రెడీ శక్తునిచ్చిండు శత్రువు బలమంతటి మీద నేను అధికారం ఇచ్చిన అంటారు ఇదిగో సర్పం లేని తేలని తొక్కు తక్కువ ఆ అధికారాన్ని ఎందుకు వాడుకోలేకపోయింది చర్చ సంవత్సరాలు టూ థౌజండ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది అక్కడక్కడక్కడ ట్రే చేసే చూస్తా ఉంటాం విద్యుభించి సేవ చేసినట్లు తర్వాత చల్లబడికినట్లు ఒక వ్యక్తి లేరుతాడు ఒక ముప్పై సంవత్సరాలు ఉద్యోగం ఉంటది దాని తర్వాత చల్లారిపోతుంది మరో వ్యక్తి కొంతకాలానికి లేరుతాడు మళ్ళా ఉద్యోగం ఉంటుంది చల్లారిపోతుంది న్యాయధిపతుల కాలంలో అట్లనే ఉండే న్యాయధిపతి రావాలా ఇష్ట విడుదల కల్పించాలా దాని తర్వాత ఖుషి ఖుషిగా యథ విధి జీవించడము మళ్ళా యొవిగా పాపంలో పడిపోవడం చేయడము అతిక్రమములు వికృతముల జీవితము అన్య దేవతలను ఆచరించడం దాని తర్వాత మళ్ళా మళ్ళా శత్రువుకు అప్పగించడం వాడి కింద వీళ్ళు బానిసలాకపోవడం మళ్ళా దేవా దేవాన్ని ఏడుస్తే దేవుడు న్యాధిపతిని లేపడం ఆ న్యాయధిపతి వీళ్ళని విడిపించడం యుద్ధాలు చేసి శత్రువుల నుంచి విడిపించడం మళ్ళా దేవునికి వదనాలు చెప్పి పండగలు చేసి దాని తర్వాత మళ్ళా ఇది సంతానందరూ మళ్ళాకి వచ్చేంత వరకు అట్లనే జీవించరు ఎన్నిసార్లు చెప్పను లోబలని వాళ్ళని జీవించడం మనకి ఎట్లా తేడా మనకి వాళ్ళకి ఏం తేడా ఎన్నిసార్లు చెప్తాను మనం కూడా అట్లనే జీవించలేము కదా ఈ రోజు క్రైస్త ప్రభుత్వం ఎవరు దీన్ని బాగుపరచలేరు వేస్తావు తప్ప అందుకే మనం చూసిన ప్రారంభం చివరి బాధకి అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తూనే ఉంటాడు అక్రమంగా జీవించేవాడు అక్రమంగా జీవిస్తూనే ఉంటాడు నీతి మంతుడు సమీతిని ఆడకుడు ఉంటాడు కానీ పరిశుద్ధులు పరిశుద్ధంగానే జీవిస్తూ ఉంటారు మనము ఏ గుంట్లో ఉన్నమో గుర్తు తెలుసుకున్నప్పుడు దాని ప్రకారంగా మనం ముందుకు పోతాం మరి ప్రభు మనకందరికీ అటువంటి కలలా కళలు ఇవ్వాలా వాటి భావంను అర్థం చేసుకొని అన్నిట్లా చూపించాలా వాటిని ఎట్లా ప్రాక్టీస్ చేయాలా ఇంకా మనం మన సేవ జీవితం అంతా ప్రాక్టీస్ కి సంబంధించి ఉచితంగా వాక్యాల చెప్పి పెట్టడం కాదు మనం మనుషులకి ఏ రీతిగా విడుదల చూపించాలా విడుదల కల్పించాలా ఎందుకంటే వచ్చిందే నే దాన్ని వెనక్కి రక్షించుకోవడానికి కోరుకు ప్రాక్టీస్ అంటే మనం కూడా ప్రాక్టీస్ చేయాలి ప్రతి వాక్యాన్ని లేకపోతే ఎన్ని సంవత్సరాలు విన్నా వ్యర్థమే ఎందుకు వ్యర్థమంటే నువ్వు విని మర్చిపోయినా వాటిని ఎందుకు మర్చిపోతామంటే ప్రాక్టీస్ చేయం కాబట్టి లర్నింగ్ బై డూయింగ్ అంటాం ఇంగ్లీష్ లో ప్రిన్సిపల్ అది లర్నింగ్ బై డూయింగ్ నువ్వు చేసే కొద్దీ మర్చిపో కాబట్టి నీకు అనుగ్రహించే బద్ద ఆ యొక్క ప్రాక్టీస్ చేసుకో దేవు నన్ను పిలిచింది మళ్ళీ గానీ ఏ రోజు పోయినా సేవకు అంటే నేను ఇంటి దగ్గరనే ఉండి ప్రార్థన చేసుకుంటా నా కుటుంబీకులతో ఉండి ప్రార్థన చేసుకుంటా డే టైం అంతా ప్రార్థన చేసుకుంటా అది ఒక రకమైన మోసమే కదా హాస్పిటల్కి పోయి ప్రార్థన చేయాలి జైలు పోయి ప్రార్థన చేయాలి అక్కడిక్కడ తిరుక్కుంటే ప్రార్థన చేయాలా గ్రామాలకు ప్రార్థన చేయాలా ఎవరు సువార్త విని ప్రాంతాలకు సువార్త ప్రకటించాలా అది మనం చేస్తాం నీకు అటువంటి కళ ఇచ్చింది దేవుడు నువ్వు మర్చిపోయి ఒక కళ ఆయన కనీసం ఒకటి రెండు సార్లు మాట్లాడుతాడు ఆయన నేను నరులే దాన్ని ఎరగారు నువ్వు గ్రహించాలి ఆ వివేచనకు అనుగ్రహించి ప్రభు నేను అతను మాట్లాడుతున్నప్పుడు నేను గ్రహించాలన్న అటువంటి ఆత్మలను గురించి అన్న ప్రార్థన అవసరం కాబట్టి అటువంటి ప్రార్థన మనం ఇప్పుడు చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం పక్షి తరగతి తండ్రి మీకు వనాలనైనా రెండు సార్లు మా అతను మాట్లాడుతున్నారు అయినా కానీ ప్రభావం దాన్ని గుర్తించలేకపోతున్నాం అంత బలహీనంగా తయారైపోయింది క్రైస్తవ జీవితం అది సొంత తలంపులు సొంత ప్రోగ్రామ్స్ లో ఓ ప్రవ తన మరి మునిగి తేలుతున్నారు ప్రభా మీ తలంపుల చోటిస్తలేరు ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి లోబడి లేకుండా సహాయపరమంతా ఆధిస్తున్నాం ప్రభావ ఈ యొక్క కళల భావము ఎట్లా మేము అర్థం చేసుకోవాలనేది మాకు నేర్పిస్తున్నారు కొన్ని వారాల నుంచి అది సంపూర్ణంగా మేము కలిగించి వాటి ప్రకారంగా జీవించాలా ముందుకు పోవాలా అనేక విచారణ చేత కొట్టుకొని పోకుండా ప్రభావ సమస్య మీకు సమర్పించుకొని ప్రభావ మీ నిమిత్తమే ఈ సమస్యన్ని మేము పోగొట్టుకోనిలాగా నడిపించమంటూ ఆర్థిస్తాం సమస్తాన్ని పెంట కుట్టగా ఎంచుకోవాల దేన్ని ప్రేమించద్ది లోకంలో అది మేము పోగొట్టుకోవాలి విడిచిపెట్టాల ప్రవ్వ మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమించే వా తయారు చేయండి నేను చేయప్రతి పనులు ఘన విజయం అనుగ్రహించండి పో ప్రతి మార్గం సరళం చేయండి ఆటంకపరచ ప్రతి చీకటి దిరాకార శక్తులను పండికల్ మీరు ఇచ్చిన అధికారులను మీకు వడదాలు వేసేయాలి ముఖ్యంగా అబ్బాబు మాణిక్యం గురించి ఫైనల్ సర్జరీస్ చేస్తారు ప్రవ్వ అబ్బాబు నార్మల్ సేవ్ అట్టి మీరు మాతను మాట్లాడినారు అవుట్ డేంజర్ అని మీరు మాతను మాట్లాడినందుకు మీకు అయితే తన శరణం నుండి ప్రతి అవయవానికి సంపూర్ణమైన హీలింగ్ ప్రకటిస్తున్నాం కేసు ఎక్కువ ఇస్తున్నామన్నా అయితే తన కంప్లీట్ రిజిస్టారేషన్ దయచేసి అతన్ని ఏ డీమంట్స్ అయితే ఆ రీతిగా అటెండ్ చేసినాయో ప్రభా ఆ డీమంత్స్ కి ఆ ఒక దినం పనిష్మెంట్ ఇస్తానని వాక్యం ప్రభావ అవును ప్రభావ దేవుడితులకు మీరు తీర్పు తీర్చిదిరని వాక్యం ఉంది అవునైనా అటువంటి డీమంట్స్ మీద ఆ విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం బిడచుట్టు దయచేసి నిలబెట్టి గొప్ప సాక్షిగా గొప్ప మా కళ్ళతో అది మేము చూడాల ప్రవ్వ మిమ్మల్ని మహిమపరచాలప్పుడ ప్రవ్వ ఇది యహో వల్ల కలిగింది అని మేము సాక్ష్యం ఇవ్వాలి చక్కని వాక్యం ముందు అందరినీ ఆశ్రించండి ప్రభావచ్చిన జీవితాల నుంచి బయటికి తీసుకుంటాయండి ప్రభావ సంపూర్ణంగా మీకు కొంచెం సమర్పించుకొని జీవించాలా ప్రభా ప్రతి స్థలంలో మేము పోవాలా వాక్యం ప్రకటించాలా చికటి శక్తుల నుంచి మనుషులకు విడుదల కనిపించాలా కనిపించేవారు మీరు ప్రాదించే వాళ్ళం మేము ప్రభావ అటువంటి ప్రార్థనలు నడిపించండి ప్రభా కనీసం ఐదు గంటలు పది గంటలు ప్రార్థన చేసే సేవకుల అవసరం మా కాశా ఉంది ప్రార్థన చేయాలి మీరే నడిపించమంతా అర్థం తండ్రి బాధ్యాన్ని మాకు కన్యర్ కనుగరించండి మీరు రాకవసలుగా పరుచుకోండి ఈ వైరస్ బాధితులకు ఆధారణ ఇచ్చండి ప్రసక్తి దండి ఆ వ్యాక్సిన్ పాయిజన్స్ కాపాడమంతా అర్థిస్తామా సిస్టమ్స్ ని కాపాడమంటే అర్థిస్తాం అది బహుభయంకరమైన పాయిజన్ అని మీరు మాతో మాట్లాడాలని ఆయన కనుకరించి కాపాడి మీరే మహిళమంతా అర్థిస్తాం దినమంతా మీకు సంచర్ గ్రామ శాఖ అభిమాకంగా మీరు మాట్లాడే ప్రభా అభిమాని ప్రభాక ఆ వాక్యం మా ఉదయం తనప్పుడు బాసిందంగా ఉండాల జాతకుంటారా ఈ వాక్యం ప్రభావం చేసం ఇండా వాచ్ గ్రామం గములు ఎక్కడ పోతుంది అలాది ప్రభాదీవా ఆ బాబుని మొత్తం తాకండి స్వచ్ఛపర్చండి మీ ఆత్మతో బలం తొలిపి జ్ఞానం తనిపి గొప్ప సాక్షి గొప్ప సే తీసుకురాండి అది కనిచేయండి డాక్టర్ జ్ఞానం తెచ్చేయండి ఆ చీకటి మంతా దియ్యాలని అతను అంచువేసి దియ్యాన్ని కాల్ అలాగే దూతలు పెట్టండి ఆపరేషన్ థియేటర్ లో ప్రభావ ఐసీ థియేటర్ లో మీరు శుభ్రమా అలాగే డాక్టర్ మంచి మంచి ఆలోచన వచ్చేసి ఆ మెడిసిన్ వచ్చని మామిడై రావాలా ధ్యానం తెచ్చి నా దీవానికి నాదివా ఇంతమంది వైరస్ వచ్చింది నా జీవానికి సొతం వాళ్ళని స్వచ్ఛపరిచిన వాళ్ళు రక్షణ తెచ్చని మన కల్లు నెలదో వైరస్ వల్ల వచ్చింది శుభ్రభ వాళ్ళు బిడ్డలు ముట్టపరచని అలాగే అక్కడికి స్వార్థ పంపించి గాయండి రక్షణ వాళ్ళు రాలే వాళ్ళు జీవించే ఆశీర్వాద ప్రతి కుటుంబం కుటుంబం ఉండాలి క్రమించే బిడ్డ మార్చేయండి అలాగే ప్రతి బిడ్డ ఇక్కడ ఉండే వాళ్ళ ప్రభావ అలాగే అలాగే అనూర ఫలించాలా అలాగే మీకోసం రోషం పోషం జీవించాలా అలాగే మీరు వాక్ సహాయం చేసి చెప్పిన వాసం పళ్లిప చేసి మౌదంలో లాంటించి ముందు వెళ్ళి ఆటగానే కాల్చేసి ప్రతి అవసరం మహిమ రీచ్ మించిన నమ్మకం వేస్తారామా మీకే గంతా మహిమా కలిగిస్తున్నాను ఏ సిచ్యు అవును రైతులు స్తోత్రుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడకు దేవ కృపాశక్తి సంపూర్ణ జీవం తండ్రి నీకే స్తోత్రం అయినా గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభా మా ప్రియ పరులకు తండ్రి నీకే మహిమ ప్రభావం అర్పించుకోవడం ఇక ఉదయ కాలశ్రమంలో ప్రభావ దినాన్ని మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వన్నాను ఇస్తూ ప్రభా నీకేస్త్రం అయినా నీకు దీనిని ఎంతో మంది ప్రభావం చూడలేకపోయిన ప్రభావ సజీలకు నిలబెట్టుకున్నానైనా దివరాత్రులు కాచి కాపా దేవుడు వేసాయ్యా నీకే వన్నాడు ప్రభావంతో దేవుడు కృపను అభిషేకం మాకు నడిపించాను ప్రభావ నా దేవ నా ప్రభావ వాక్యం ద్వారా ప్రభావం మాత్రం మాట్లాడిన ప్రభావ ఆయన ఇస్తు ప్రభా అనాది కాలంలో ప్రవక్తుల ద్వారా అపోస్తుల ద్వారా ప్రభావం కళల రూపం మాట్లాడినారు ఎన్నో విషయాల ప్రభావం మీరు బయలుపరిచిన నీకు వన్నానే మేము కూడా ప్రభావ మా సేవ చిత్రం కూడా మేము సంపూర్ణంగా మేము ముందు పోలాగానే మీరు సహాయపడండి మీ పర్లోకొక దర్శనాలు పర్లోకొక అనుభూతిని మాకు కలిగించండి సయ ఆ స్థితికి మేము ఎదుగులాగానే మీరు సహాయపడండి ఎన్నో విషయాల ప్రభావినైనా ఆ స్థితి ప్రభావం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా మా జీవితంలో అవలంబించుకోవాలి ప్రభావ మరి విశేషంగా అనేకులు ప్రభావితిని ప్రకటించేలాగా మీరు సహాయపడండి ఇక విధానాల ప్రభావ ఎక్కడ కూడా చెప్పబడలేదు ప్రభావ మీరు మాకు బయలుపరిచినారైనా ఓ ప్రభానికి వందని సయ ముద్ర ప్రభావ ఇవ్వబడిన ప్రభావలు కనుక ఏం జరుగుతుంది భవిష్యత్తులో అవి మీ మా కాల కూడా అవన్నీ మాకు చూపిస్తున్నారు ప్రభావ దాన్ని బట్టి మీకు అన్నాను ప్రభావ గొప్పదేవాది మా గొప్పతనం మీకు కాదు ప్రభావ కేవలం మీ కృపన అయినా మీకు మీకు మహాపేమైతే అని మీకు సంకల్పం ప్రభావాలి ప్రభావం సంపూర్ణ అర్థం చేసిన అలీకులు అయినా ఈ వాక్యం తట్టి మేము ఇక్కడ నడిపించడం వల్ల ప్రభావ ప్రతి బలమైన పాత్రలుగా ఓ మీ సేవలు మనం వాడుకోని అయినా ఇటు ప్రభావ మనుషులకు యుక్తమైన ఏదో ప్రభా అది తెలియజేటకు ప్రభా వేలకొల్ల దూషంలో ప్రభా ఒక్కడైనా గనుడు ఉండడం చూస్తే ప్రభావం చూస్తున్నారు ప్రభా కానీ ఆ గనులుగా మేము ఉండాలి ప్రభావ ఆ ఒక్కడు మేం కావాల ఆ రీతిలో మీరు జీవించడానికి సహాయపడండి అప్పుడు వాళ్ళు మీకు కరుణిస్తున్నారు పాతాళంలోకి వాళ్ళ ఆత్మలు ప్రాణం పోకుండా తప్పిస్తానని మీరు కాపాడుతున్నారు ప్రభా ఆయన ఇస్తూ ప్రభా అలాంటి సేవలో మేము ఆ ఒక్కడు మేం కావాల ప్రభా ఆయన అలాంటి జీవితం మాకు అనుగ్రహించడానికి తగినట్టు మేము జీవించాలా ప్రభావం మాట్లాడమని ప్రాధిస్తున్నారు స్థలంలో వాటి బయట తీసుకొని రావాలి అనేక చూపించాలి ప్రభావ ప్రత్యేమని మీకు దైవత్వాన్ని ప్రభావ సంపూర్ణ అనేక మీద చూపించాలి మనుషులు ప్రభావ మీ నామం మైమర్చబడాల ఏసుక్రీస్త నామ ఉన్నత పథకం ప్రభావ ప్రతి ఒక్క నామం తోటి ఆకర్షించబడాలి అలాంటి సేవ చిత్రం నడిపించమని ప్రార్థిస్తాం అయినా ఎస్ అయ్యానా ప్రభావ చిన్న బాగు నుంచి మేము ప్రార్థిస్తాం దేవా అయినా బిడెన్ ప్రభావం తాకండి ప్రభావ ఐసీసీలో ప్రభావ వార్డ్స్ లో ప్రభావ మీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి వాడికి సమాధానం కలుగును గాక ఏసు పరిశుద్ధ నామూనా దేవ మీరే గొప్ప కార్యం జరిగించదు అక్కడ పనిచేస్తున్న ప్రతి చీకర శక్తులు అందకారోరాత్మలు ప్రతి డిమన్ తగ్గిస్తున్న సైతం శక్తులు అక్కడ హాస్పిటల్ ఆ డాక్టర్స్ ఆ నర్సులు ఆ హాస్పిటల్ విడిచిపెట్టుకోమని ఆధ్యాపిస్తున్న ఏసుక్రీస్తు నామూనా దేవ మీరే గొప్ప విజయం దయచేసి ఆయన డాక్టర్ల ట్రీట్మెంట్ లో మీరున్న లేదు ప్రభావ ప్రతి అవయవాల గురించి ప్రార్థిస్తాం ప్రతి అవయవాల యేసు క్రీస్తువులు మీకు మీరు మంచిగా ఫంక్షన్ చేయాల ఏసు క్రీస్తువును మీకు అజ్ఞాపిస్తాను దేవ మీరే గొప్ప విజయం దయచే ప్రార్థమైన సంపూర్ణత మీరు నడిపించిన బిడ్డే గొప్ప సేవకుడిగా తయారు మీకు గొప్ప సాక్షి ఉండాలి నైనా ఈసా బిడ్డలుగా మీరు తయారు చేయని ప్రాధిష్టం ఆ రీతిగా ప్రభావ తల్లిదండ్రులు మీరు బలపరచండి ఓదార్చండి మీ సమాధానం మీ ఆదరణ బిడవలు దయచండి ప్రభావం ఉంటుంది మీరు ఓదార్చండి నైనా ఈసూ ప్రభావ బిడ్డల విశ్వాసంలో తొలిగిపోకుండా ప్రభావ మీద మీ మీద ఆనుకుని జీవించాలన్నా తల్లిదండ్రులు మీరు బలపరిచిన బంధువులందరూ మీరు బలపరచండి ఆయన మీ కొరికి జీవించాలన్న బిడలనైనా మీరు సహాయపడమని ప్రార్థిష్టమైన ప్రతి బ్రదర్ వాళ్ళ కుటుంబాలంతా మీరు దీవించి ఆశ్రవించండి నూతన అభిషేకం చేయండి ప్రభావ పరిశుధాత్మ అభిషేకం లేకుంటే ప్రభావ శక్తి ప్రభావ మీకు శక్తిని మాకు అనుగ్రహించి ప్రతి దినం ప్రభావ మీ ఆస్తుతో నింపబడాలా ఇస్తు ప్రభు దుష్ట విజయం పొందాలా ప్రభావ ఆయన ఇస్తు ప్రవతన గొప్ప విజయం మాకు అనుగరించమని ప్రార్థి నా దేవా ఆ రీతిగా ప్రభావితం ఎంతో మంది రాని ఉన్నారు రాని ప్రభావ కుటుంబాలు కూడా మీరు ఆశ్రదించండి ప్రభావ వాళ్ళ జీవితాలు రావచ్చు మేలు ఆశ్ర మరి విశేషంగా ప్రభావ పరలో దర్శనాండి కళల రూపం మీరు మాట్లాడిన ప్రభావ మీరు మాకు వాగ్దాన్ని ఇస్తున్నారు మనుషుల మీద రాష్ట్ర కుమరిస్తున్నారు మీ వృద్ధులు మీ అవనస్థుల దర్శనం కళలు కంటున్నారు ప్రభా ఆ వాగ్దానం ప్రభావ మీరు మాపై చిచ్చిన ప్రభావం ప్రతి ఒక్క బిడ వాగ్దాన్ని పొందుకోవాలి ప్రతి క్రైస్తాం పొందుకోవాలా శక్తి సిస్ రెస్టోర్జమంత ఆదిష్టం సంపూర్ణంగా ప్రభావం జీవించలేగన ఆ మొదటి ప్రేమలోకి మీరు నడిపించమంత ఆదిష్టం ప్రభావ తన హిందీ జిప్స్ అనుగరించి గొప్ప గొప్ప ప్రేపించంగ బయటికి రావాల ప్రభావ విశేషమైన సేవ ప్రభా కొ అలాంటి బిడలుగా మీ తాయజీమంత ఆదిష్టం లేకపోతే ఎంతో విస్తారంగా ఉంది ఆయన ఇష్ట ప్రభావ పని వారు కొద్దిగినారు గొప్ప గొప్ప సేవకులు మా దేశం కి లేవాల ప్రభా అనేక ప్రాంతాలను తో వార్త ప్రకటించాలా ఓ ప్రభా మనుషుల ప్రవా అంత చీక శక్తుల నుంచి వాళ్ళు విడుదల పొందాలా ఓ ప్రభా మీకు మందిరం నడిపించే ద్వారపాలకులాగా మేమందరం తయారు కావాలా ప్రభా ఆయన ఇష్టప్రవ దావి ద్వారా చేసిన ప్రభావ ఆ దేవుని మందిరం నడిపించే ద్వార ద్వారపాలకులుగా నేను ఉంటాను మేము దావి ద్వార ప్రభా అతని చెప్తున్న ప్రభావ విశ్వాసంతో ప్రభావ అలాంటి బిడలుగా మమ్మల్ని అందరూ తయారు చేయమని ప్రార్థిస్తాం మీకు ఉగ్రత భయం ప్రభా లోకంలో వస్తున్న ప్రభావ మా మధ్యలో మీరు మాతో ప్రభావ ఉగ్రత నుంచి కాపాడబడాలా మీ జాగ్రత్తగా జీవించాలా మరి విశేషంగా ప్రభావ అనేకలు ప్రభావ హెచ్చరించి ప్రభావ మీ వాటిద్దరికి నడిపించాలా ఉగ్రత నుంచి వాళ్ళు తప్పించుకోవాల ప్రభావ ఒక ప్రవాళ్ళు మీ సముచితమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం ఏ రీతిగా ప్రభావ మేము వెళ్ళాలా ప్రభావ మీరే మాకు బయలుపరిచి మాట్లాడాలను ప్రభావ మీ ఆత్మ నడిపి మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టం ప్రతి చోటు మీ కొరికి అందరి సాక్షిని ఓ ప్రభావ మీరు ఆఖరిందరినీ సిద్ధపరచుకోమని మీ దినంత ప్రభావ నూతనమైన కురుపూనాన్ని గురించి నడిపించిన ప్రభావం చేయబడి వాటి అంతా ప్రభుత్వం అనుకునించండి ఆటంకాలను కొట్టివేసి ప్రభావ మీకు నూతన అభిషేకం నడిపించి మీ నామాన్ని నైవేదించుకోమని ఓ ప్రభ నా దేవ ఈ తొలగింది ప్రభావ ఆయన అనేక ప్రభావిని సిద్ధపరచాల ప్రభావరు సర్వ లోకానికి ప్రకటించిన ప్రభావ అలాంటి సేవ పరిచయం చేయాల ప్రభావ ఎందుకంటే ఈ లోకంలో శిష్యులు చేసే సేవ లేదు ప్రభావ కొంతమంది చేస్తారు కనుక రోభ అయినా వాళ్ళు సంపూర్ణ వాళ్ళ సత్యం గ్రహించలేక వాళ్ళు బయలుపరచడం ప్రార్థించడానికి గొప్ప జనం అంతా మీరు ఆకర్షించి రక్షించుకోండి సత్యను బయలుపరచం ఆశతో సత్యని గ్రహించడం పనిచేసి మీరు ఆకాశం ప్రతి ఒక్కరు అందరూ మనం అందరూ సిద్ధపరచుకోవాలి పరిశుద్ధ నమూన ప్రార్థించిన తండ్రి ఆ మేన్ అందర ఐత్రూర్ మన ప్రభు ఏకృత సమాధానం నడిపిస్తూ మనందరికి సదాకాలం తొడైన